యొక్క ఈ సినిమా సాంగ్ పాట నాకు సరి జోడు పక్షి నాకు తోడు పక్షి నాకు తోడు పక్షి నాకు తోడు తోటకుతో బుట్టువును ఏటికి నే పాట నాకు సరి జోడు పక్షి నాకు తోడు విసుగురాదు ఖుషి పోదు వేసటలేనే లేదు విసుగురాదు ఖుషి పోదు వేసటలేనే లేదు అసలు నాంద విహారే ప్రతి జీవుడి యొక్క అసలు పేరు ఆనంద విహార దుఃఖ విహారి కాదు కానీ నేను అది నేను ఇది అనుకుని దుఃఖంలో విహారం చేస్తున్నాడు కానీ అసలైన మరి తెలుసుకుంటే సత్యం తెలుసుకుంటే ధ్యానంలో ప్రవేశిస్తే జ్ఞానంలో ప్రవేశిస్తే మరి ఆ నిర్వాణ మార్గంలో ప్రవేశిస్తాడు అదే ఆనంద విహారం దుఃఖం లేకపోవడమే మరి నిర్వాణం దుఃఖం లేకపోతే అక్కడ ఏముంటుంది శాంతం ఉంటుంది ఆనందం ఉంటుంది ప్రతి మనిషి కూడాను ధ్యానంలో ప్రవేశించాలి జ్ఞానం సంపాదించాలి నిర్వాణ పదాన్ని అధిష్ఠించాలి ధ్యానం లేకుండా జ్ఞానం లేకుండా లేదు జ్ఞానం లేకుండా నిర్వాణం లేదు ఏదైతే బుద్ధుడు నిర్వాణం అన్నాడో అదే హిందువుల్లో ముక్తి అన్నారు ఇంగ్లీష్లో లిబరేషన్ అన్నారు శాల్వేషన్ అన్నారు వల్లనే జ్ఞానం జ్ఞానం వల్లనే ముక్తి ముక్తి అంటే త్రివిధ దుఃఖాల నుంచే ముక్తి త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ అని మరి డెఫినేషన్ ఉంది త్రివిధ దుఃఖ అంటే మూడు రకాల దుఃఖాల నుంచి అత్యంత నివృత్తి అంటే పూర్తిగా తీసివేయబడమే అత్యంత పురుషార్థ అన్నిటికన్నా ముఖ్యమైన పురుషార్థము అంటే చతుర్విధ పురుషార్థాల్లో ధర్మము అర్థము కామము మోక్షంలో మోక్షం అంటే ఏమిటయ్యా అంటే త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ అంటే ముక్తి అంటే మోక్షం అన్న మరి నిశ్రేయస్ అన్న అపవర్గం అన్న ఇవన్నీ పర్యాయ పదాలు దుఃఖరాహిత్యమే దాని యొక్క కనుక దుఃఖరాహిత్యమే నిర్వాణం దుఃఖ రాహిత్యం యొక్క ఆ మార్గం కనుక్కోవడం కోసమే గౌతమ బుద్ధుడు రెండు వేల ఐదు వంద సంవత్సరాల కింద మరి తన భోగాల్ని వదిలిపెట్టేసి ఆ యొక్క మార్గాన్ని కనుక్కోవడానికి వెళ్ళాడు కనుక్కున్నాడు కనుక్కొని తన జీవితాంతం ముప్పై ఏట తాను నిర్వహణ పదవిని అధిష్టించి మరి ఎనభై ఏట వరకు మరి అన్ని సంవత్సరాలు ఎడతెరపి లేకుండా గ్రామ గ్రామాలు సందర్శించి ప్రతి మనిషిని కూర్చోబెట్టి చక్కగా నచ్చజెప్పి మరి ధ్యానము చేయండి ఆనాపాన సత్యాన్ని ధ్యానం చేయండి మూడో కందు తెలుసుకోండి మరి విపత్సనను చేయండి అంటే మూడో కందుతో దృశ్యం అంతర్దృశ్యాలు అంతర్సత్యాలు అంతర్ లోకాలు చూడడమే విపత్సన అప్పుడు మీకు దుఃఖ రాహిత్యం వస్తుంది నిర్వాణం వస్తుంది మీరు ఆనంద విహారులు అవుతారు ప్రకృతితో సహజీవనం చేయండి మీ ప్రకృతితో మీ చుట్టుపక్కల ఉన్న ప్రకృతితో సహజీవనం చేయండి అని ఈ విధంగా మరి ఆయన చెప్పారు ఆయన చెప్పింది ఈ పాటలో మళ్ళీ ఉంది మేలుకొని కలలుకొని మేఘాల మేడపై మేలుకొని కలలు కనాలి అందరూ నిద్రపోతూ కలలు కంటారు అది సహజమే మేలుకొని అంటే ఆత్మజ్ఞానం పొంది అప్పుడు కళలు కొనాలి ఆత్మజ్ఞానం పొందిన తర్వాత చేసిన సంకల్పమే మనకి ప్రతిఫలిస్తుంది ఆత్మజ్ఞానం లేనప్పుడు నిద్రపోతూ చేసే సంకల్పాలు అంటే మరి జాగరూకత లేని మరి ఆ సంకల్పాలు ఎప్పుడు కూడాను మధ్యలోనే విరిగిపోతూ ఉంటాయి చివరి వరకు అవి చేరి అవి ఆ సిద్ధిని పొందవు సంకల్పాలు సిద్ధిని పొందవు ఫస్ట్ మేలుకోవాలి మేలుకొని కళలు కొనాలి మనం ఏది చేయాలో ఏది కోరుకుంటున్నామో ఏ కళలు కనాలో ఆ యొక్క కోరికలు కానీ ఆ కళలు కనడం కానీ మనం ఫస్ట్ మేలుకోవాలి ఆ తర్వాత కళలు కొనాలి మేలుకోవడం అంటేనే మరి నా పేరు బీకారి నా దారి ఏడారి అని ఎవరైతే ఆ స్థితికి వస్తారో అదే మేలుకోవడం అంటే నేను లోపల అదే చీఫ్ మినిస్టర్ నేను ఎమ్మెల్యే మరి అనుకుంటే అది ఇంకా నిద్రపోతున్న వాడి కింద లెక్క కానీ మేలుకున్న వాడి కింద కాదు వాడి కళలు మరి ఫలించవు వాడు మళ్ళీ మళ్ళీ తన ప్రతిఫలించని మరి ఆ కళల కోసం మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుతూనే ఉంటాడు కనుక ఫస్ట్ మనం మేలుకోవాలి తర్వాత ఏ కళలు కన్నా ఏ ఒక్క కార్యక్రమం చేపట్టినా అవి చక్కగా ఫలిస్తాయి మేలుకొని కళలు కానీ మేఘాలపై మేడపై మేలుకొని కలలుకని మేఘాల మేడపై మెరుపు తీగ లాంటి ప్రేయసి ఊహించుకొని మేఘాల మేడపై ఉన్న మెరుపుతీగ లాంటిన ప్రేయసి నోహించుకొని ఇక్కడ ప్రేయసి అంటే అర్థం ప్రియతమమైనది అని చెప్పేసి ఎవరికైనా కూడాను అత్యంత ప్రియతమమైన వస్తువు ఎవరికి వారే బృహదారానికి ఉపనిషత్తులో ఉపనిషత్కారులు చెప్పారు భర్తకి భార్య ప్రేయసి కాదు భర్తకి భార్య భార భర్తకి భర్తే ప్రేయసి భార్యకి భార్య ప్రేయసి భార్య తన కోసమే భర్త కోసం భర్త దగ్గరకి చేరుతుంది భర్త తన కోసమే ప్రేయసి దగ్గరకు చేరుకుంటాడు అలాగే పిల్లలకు పిల్లల్ని పుట్టించుకుని అనుకున్నాను తల్లిదండ్రులు తమ కోసమే తాము పుట్టించుకున్నారు కనుక ఆ యొక్క బృహదారానికి ఉపనిషత్తులో చక్కగా చెప్పారు ఎవరికి వారే అత్యంత మరి ప్రియతమమైన వారు అని చెప్పేసి కనుక ప్రతి జీవుడికి కుడాను ప్రతి జీవాత్మకి కూడాను మరి ఆ జీవాత్మ ఎక్కడి నుంచి వచ్చిందో ఏ యొక్క పూర్ణాత్మ నుంచి వచ్చిందో ఆ పూర్ణాత్మే అత్యంత మరి ప్రియతమమైన వస్తువు ప్రేయసి జీవాత్మలందరూ కూడాను భూలోకంలో ఉంటున్నారు మరి పూర్ణాత్మలందరూ కూడాను మరి సత్యలోకాల్లో ఉంటున్నారు అంటే మేఘాల మేడల్లో ఉంటున్నారు అంటే పైలోకాల్లో ఉంటున్నారు కనుక మేలుకొని కళలు మేఘాల మేడపై మెరుపుతీగ లాంటి ప్రేయ ప్రేయస్సి మెరుపుతీగ అంటే ఆ యొక్క లైట్నింగ్ అనమాట హై వోల్టేజ్ అద్భుతమైన ప్రకాశవంతమైన శక్తివంతమైన ఆ పూర్ణాత్మని యొక్క మన ప్రేయస్ మెరుపుతీగ అంటే అంతటి శక్తి ఆ పూర్ణాత్మని ఊహించుకొని అంటే ఫస్ట్ తెలుసుకొని థియరిటికల్గా తెలుసుకుంటాం మనం ధ్యానంలో మరి మనం ఏం తెలుసుకుంటామంటే మన పూర్ణాత్మ గురించి మనం తెలుసుకుంటాం తర్వాత ఆ యొక్క పూర్ణాత్మలో ఆ యొక్క సత్యలోకాల్లో మనం విహరించాలి అక్కడ మనం గమనము చేయాలి దానికి ముందు మనం ధ్యానంలో మేలుకుంటాం అంటే మనసు పడుకున్నప్పుడు ఆత్మ లేచినప్పుడు అప్పుడే మేలుకోవడం అంటాం మేలుకొని కలలుకొని అంటే ఆత్మలో మనం ప్రతిష్ఠితులమైన తర్వాత అప్పుడు మనం మన పూర్ణాత్మ గురించి కళలు కనాలి కణలు కంటాం అది మేఘాల ఎక్కడో పై లోకాల్లో ఉందని తెలుసుకుంటాం మరి దాన్ని కలుసుకోవాలని ఆ యొక్క పూర్ణాత్మతో అనుసంధానం చేసుకోవాలని మనం ఊహించుకొని వెళ్ళోడతాం అనుసంధానం ఎలా చేస్తామంటే మరి గురువు యొక్క సహాయంతో అంటే ఎవరైతే సిద్ధిని పొందారో వాళ్ళు గురువులు అంటే భూలోకానికి దివ్యలోకానికి మరి మధ్యలో ఉన్న వారధతిగా ఉన్నవారు అంటే ఇంద్రధనుస్సు అది భూలోకం నుంచి ఆకాశం వరకు వెళ్తుందన్నమాట ఇంద్రధనుస్సు ఇంద్రధనుసు అంటే ఏడు మరి రంగులుంటాయి ఏడు శరీరాలు ప్రతి మని ఏ యొక్క యోగి అయితే తన ఏడు శరీరాలను పూర్తిగా ఉద్దీ ఉద్దీపం చేసుకున్నాడో వా అలాంటి వాళ్ళు ఇంద్రధనస్సు వాళ్ళు మరి అలాంటి గురువు అనే పల్లెకి ఎక్కాలి ఇంద్రధనస్సు అనే పల్లకి ఎక్కాలి అప్పుడు మనం దీవి నుంచి భూమికి మరి అక్కడి నుంచి మరి భూమి నుంచి దీవికి దీవి నుంచి భూమికి చక్కగా మరి సులభంగా పైకి వెళ్తూ కిందికి వస్తూ రాగలం గురువు యొక్క సహాయంతో మెరుపులు ఇంద్రధనుసు పల్లకి నెక్కి కలుసుకోవాలి ఇంద్రధనుసు పల్లెకి అంటే గురువే ఇంద్రధనుసు పల్లెకి గురువు యొక్క సహాయంతో గురువు యొక్క శుశ్రుషతో గురువు దగ్గర చేరి జిజ్ఞాసతో అన్ని ప్రశ్నలు వేసి సేవ చేసి అప్పుడు యొక్క ఆ యొక్క ఇంద్రధనుసు పల్లెకి నెక్కి మరి చేరుకుంటాం మనం మన అనుసంధానం చేసుకుంటాం అప్పుడు మనం ఆకాశ విహారం అవుతాం అంటే సర్వలోకాలను మనం తిరిగే వాళ్ళం అవుతాం యాస్ట్రల్ ట్రావెలర్స్ అవుతాం అనమాట ఆకాశవీధిలో పయనించే బాటసారి ఆకాశం అంటే ఆకాశం అంటే మరి స్పేస్ పంచ మహాభూతాల్లో పృథ్వీ జలము వాయువు అగ్ని ఆకాశం ఆకాశం అంటే అన్నిటికన్నా హయ్యెస్ట్ మరి ప్రకృతి అదే స్పేస్ ఆ స్పేస్ ట్రావెలర్స్ పోతాం ఆకాశవీధిలో పయనించే బాటసాలలో అవుతాం అనమాట అన్ని లోకాల్లోనూ ఒక నారదులా విహరిస్తుంటాం త్రిలోక సంచారలం అవుతాం ఆకాశ విదలో పయనించే బాటసార్లో ఉంటే త్రిలోక సంచారి ఎవరైతే రూపలు నేను అనేది ఉండదో మరి బయట కూడాను నేను అనేది ఎక్కడా లేదో బయట నిజంగా పొందవలసింది ఏమీ లేదని వాంఛిస్తాడు అలాంటి వాడే పొందగలడు ఆకాశ గమనం చేసే మరి బాటసారి కాగలడు కనుక ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆనంద విహారి మరి ఆకాశ వీధిలో పైనుంచే బాటసారి కావాలి ఆనంద విహారి కావాలన్నా మరి ఆకాశ వీధిలో పైనుంచే బాటసారి కావాలన్నా వాళ్ళు మరి బికారులుగా ఉండవలసిందే మీను అనేది లేని వాళ్ళుగా ఉండవలసిందే ప్రపంచం అంతా శూన్యంగానే చూడాల్సిందే ఆ శూన్యంలోనే అన్ని పొందగలరు మరి కనుక నా దారి నా పేరు బికారి అన్నది చాలా అద్భుతమైన బుద్ధత్వంకి మనకి ఆ సందేశాన్ని ఇస్తుంది మూడవ పాదంలో మళ్ళీ అద్భుతమైన సత్యాలు ఉన్నాయి కూటికి నే పేదను గుణములలో పెద్దను కూటికంటే పొట్ట ప్రాపంచికమైన ఆస్తిపాస్తుల్లో పేద కానీ ఆధ్యాత్మిక గుణ సంపదల్లో మరి పెద్దవాడు మనుషులు రకరకాలుగా ఉంటారు రకరకాల గుణ తో ఉంటారు తమో ప్రధానులు రజోగుణ ప్రధానులు సాత్విక గుణ ప్రధానులు మరి శుద్ధ సాత్వికులు నిరుగుణులు ఈ విధంగా రకరకాల గుణాలతో ఉంటారు తమో గుణుల పెద్దవాళ్ళు రజోగుణుల సాత్విక గుణలు పెద్దవాళ్ళు సాత్విక గుణుల మరి శుద్ధ సాత్వికులు పెద్దవారు శుద్ధ సాత్వికుల కన్నా పెద్దవారు కనుకనే ఎవరైతే బుద్ధత్వ ప్రాప్తిలో ఉంటారో వాళ్ళు కూటికి ఎప్పుడు పేదగానే ఉంటారు కానీ గుణములలో మటుకు మరి పెద్దతనాన్ని సంతరించుకునేవాళ్ళు నిర్గుణులైన వారు వాళ్లే బుద్ధత్వ ప్రాప్తి పొందిన వాళ్ళు నిర్గుణం అంటే గుణము లేదు అక్కడ నేను అనేది ఎక్కడా లేదు తమో గుణంలో కానీ రజోగుణంలో కానీ సాత్వికంలో కానీ శుద్ధ సాత్వికంలో కానీ నేను అనేది ఉంటుంది నిర్గుణం అయినప్పుడు నేను అనేది ఉండదు ఎలాగైతే ఒక ప్లేయింగ్ కార్డ్స్ లో జోకర్ కార్డ్ ఉంటుందో అది నిర్గుణం కార్డు అది అందరితోనూ కలిసి ఉంటుంది రెండు మూడు నాలుగు పక్కన ఉంటుంది రెండు రెండు పక్కన రెండుగా వస్తుంది జాక్ క్వీన్ దగ్గర కింగ్ గా వస్తుంది అందరితోనూ కలిసే కార్డు జోకర్ కార్డ్ అదే మరి బికారి అయిన కార్డ్ తాను ఏమీ లేని కార్డు అందరితో కలిసిపోయే కార్డు కనుక కూటికి నే గుణములలో పెద్దను సంకల్పమే నాకు బలం సాహసమే నాకు ధనం మనిషికి బలం అన్నది ఆ యొక్క అది విల్ పవర్ నుంచి వస్తుంది మన మనోశక్తి నుంచి వస్తుంది ఆ సంకల్పం నుంచే వస్తుంది ఎవరైతే ధ్యానిగా ఉంటారో జ్ఞానిగా ఉంటారో నిర్వాణ ప్రాప్తిని పొంది ఉంటారో వాళ్ళ సంకల్పాలే బలంగా ఉంటాయి మిగతా సంకల్పాలు బలహీనంగా ఉంటాయి వాళ్ళు ఎప్పుడు సాహస కార్యాలు చేస్తూనే ఉంటారు ఎందుకంటే చావు లేదని తెలుసుకున్న వాళ్ళు కనుక ఎప్పుడు కూడా సాహస కార్యక్రమం చేస్తూనే ఉంటారు చావు ఉందని అనుకున్న వాళ్ళు మరి చావుకి భయపడే వాళ్ళు సాహస కృత్యాలు ఎలా చేస్తారు చేయలేరు కనుక వీళ్ళకి సాహసమే ఎప్పుడూ ధనం సంకల్పమే అత్యంత బలమైనది కూటికి పేదగానే ఉంటారు కానీ గుణాలలో అత్యంత ఉత్తములుగా ఉంటారు మరి వాళ్ళకి సంకల్పమే బలంగా ఉంటుంది మరి వాళ్ళకి వారి సాహసమే వారి ధనం అలాంటి వాళ్ళు ఈ లోకంలో ఎంత గరీబులుగా ఉన్నా పై లోకల్లో మటుకు నవాబులుగా ఉంటారు ఈ లోకంలో ఏమీ లేని వాళ్ళుగా ఉంటారు కానీ చనిపోయిన వెంటనే సర్వ సృష్టికి సామ్రాజ్యాధిపతులుగా వెలసిల్తారు నవాబులవుతారు చనిపోయిన తర్వాత మనం ఈ దేహం వదిలిపెట్టేసిన ఎన్నో లోకాలకు వెళ్తాం ఒక్కొక్క మానవుడు తన తన గుణాన్ని బట్టి ఆయా లోకాలకు చేరుకుంటాడు ఎవరైతే నిర్గుణంగా ఉంటారో వాళ్ళు సర్వ సృష్టికి మరి నవాబులుగా ఉంటారు త్రిలోకాధిపతులుగా ఉంటారు కనుక ఈ గరీబు కాకపోడు ఈ గరీబు ఏనాటికొ నవాబు కనుక గుర్తుంచుకోండి నవాబు అంటే సృష్టికర్త ప్రథమ సృష్టికర్త పదవిని పొందినవాడు ప్రతి మనిషి కూడాను నవాబు కావడం కోసమే పుట్టాడు అయితే ఆధ్యాత్మికంగా నవాబు కావడానికి కోసం కానీ మనం ఇక్కడ తాత్కాలికమైన మరి ఎక్కువ దుఃఖాన్ని కొద్దిగా సుఖాన్ని మాత్రమే కలిగించే ధనానికి మనము వెళ్తున్నాం కానీ నిజమైన ఆధ్యాత్మిక సంపద నిజమైన సంపద దాన్ని మనం చేరుకోవటం లేదు దానికి మార్గమే ధ్యానం ధ్యానం అంటే మన మనసుని ఖాళీ చేసుకొని మీరు అనేది నేను ఫలానా తండ్రి కొడుకుని ఫలానా తల్లి మరి కూతుర్ని నేను ఫలానా మరి బ్రాహ్మణుడిని పలానా వైశ్యుడిని ఫలానా క్రిస్టియన్ని ఇవన్నీ కూడాను నేను అనేది పూర్తిగా ఉందన్నమాట అవన్నీ లేకుండా చూసుకోవడమే నేను అన్నీ లేకుండా చూసుకోవడమే ధ్యానం యొక్క జయం ధ్యాన సాధనలోనే మరి చిత్తవృత్తులు నిరోధం చెందినప్పుడే నేను అనేది అక్కడ అంతరిస్తుంది ఎవరు ఎంత ఎక్కువ ధ్యాన సాధన చేస్తారో అంత ఎక్కువగా నేను కోల్పోతారు ధ్యానం చేయకపోతే నేను కరాళ నృత్యం చేస్తూ ఉంటుంది కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లందరికీ కూడాను ధ్యానము మరి గంటలు గంటల ధ్యానము మరి తప్పనిసరి ఏ పని లేనప్పుడు ఏ ధర్మము కర్తవ్యము తక్షణముగా లేనప్పుడు తక్షణము కర్తవ్యము తక్షణ ధర్మము ధ్యానం ధ్యానం అంటే హాయిగా కూర్చుని బ్రేళ్లలో బ్రేళ్లు పెట్టుకుని కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచడమే శ్వాస మీద ధ్యాస ఉంచడా గౌ బుద్ధుడు ఆనాపాన సతి అన్నాడు ఆన అంటే ఉచ్వాస అపాన అంటే నిశ్వాస సతీ అంటూ కూడుకుని అలా మనం కూర్చోగా కూర్చోగా మన మనస్సు ప్రశాంతమైపోయి దివ్య వెలుగులు మనం చూసుకుని మరి ఆ యొక్క దివ్య చక్షుని అనేక అనేక లోకాలు చూస్తాము మరి సూక్ష్మ శరీరంతో అనేకానేక విహారాలు అనేక అనేకానేక మన గురువులను కలుసుకుంటాము మన గత జలను తెలుసుకుంటాము భవిష్యత్తు గురించి తెలుసుకుంటాము మరి ఆనంద విహారమవుతాము ఈరోజు ఈ పాట గురించి మరి మనం చక్కగా తెలుసుకున్నాము ఈ విషయాలన్నీ కూడా తులసి దడం ఆ పుస్తకంలో చక్కగా వ్రాసియే ఉన్నాయి అరొక ఆ యొక్క పుస్తకాన్ని మరొకసారి అందరూ చూడాలి మళ్ళీ మళ్ళీ చూడాలి మళ్ళీ మళ్ళీ అధ్యయనం చేయాలి ఎంత అధ్యయనం చేస్తే అన్ని అర్థాలు మనకి కొత్తగా వస్తాయి మనం అభివృద్ధి చెందుతున్న కొద్ది ఆధ్యాత్మిక మార్గంలో గతంలో తెలుసుకున్నవే గతంలో చదివినవే నూతన అర్థాలు మనకి ఇస్తాయి కనుక మనం ఒక పక్కన ధ్యాన సాధన చేస్తూ మరొక పక్కన మరి ఈ స్వాధ్యాయం చేస్తూనే పోవాలి ఒకరి అనుభవాలు మరొకరు వినవనేదే సజ్జన సాంగత్యం కనుక మూడో పక్క అందరి అనుభవాలు వింటూ నేర్చుకుంటూనే ఉండాలి అందరి దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉండాలి ప్రతి ఒక్క మనిషి దగ్గర మన ఎంతో నేర్చుకోవడానికి ఉంటుంది కనుక వాళ్ళ జీవితం యొక్క శైలి వారి యొక్క మాట్లాడే తీరు వారు చదివే పుస్తకాలు వారి యొక్క మరి భావనలు వీటన్నిటి నుంచి మనం నేర్చుకుంటాం అదే సజ్జన సాంగత్యం అంటే పిరమిడ్స్ స్పిరిచువల్ సొసైటీ వారు చేరిన మొట్టమొదటి రోజు వాళ్ళు ధ్యానిగా ఉంటారు వారం రోజుల్లో వాళ్ళు యోగిగా మారుతారు మరొక వారం రోజుల్లో వాళ్ళు ఋషిగా మారుతారు మరొక వారం రోజుల్లో మరి రాజర్షిగా మరి మరొక వారం రోజుల్లో బ్రహ్మర్షిగా మారిపోతారు ఎందుకంటే అంతటి చక్కటి సరి విధానం ఇది ధ్యాని యోగి ఋషి రాజర్షి బ్రహ్మర్షి ధ్యాని అంటే రెగ్యులర్ మెడిటేటర్ రోజు ధ్యాన సాధన చేసేవాడు ఆనాపాన శక్తి అభ్యాసం చేసేవాడు యోగి అంటే తన మనసును తాను కంట్రోల్లో చేసుకున్నవాడు తన మనసుని నిర్వేశం చేయగలిగిన వాడు ఎప్పుడంటే అప్పుడు ఋషి అంటే మూడో కన్ను తెలుసుకున్నవాడు రాజర్షి అంటే తన ఎన్నో జన్మలను తెలుసుకున్నవాడు బ్రహ్మర్షి అంటే మరి అందరి జన్మలు తెలుసుకోగలిగిన ఏది కావాలంటే అది తన దివ్యచువతో తెలుసుకోగలిగిన వాడు స్థానాన్ని పొందిన మరి బికారిగా ఉంటాడు మరి ఎప్పుడు మరి చుట్టుపక్కల ఎప్పుడు ఏడాదినే చూస్తుంటాడు ఎప్పుడు ఆనంద విహారిగా ఉంటాడు మరి ఆకాశవీధిలో పయనించే పాట బాటసాదా ఉంటాడు ఆ యొక్క బ్రహ్మర్షి నిజమైన నవాబు కనుక ధ్యానం కాను వాళ్ళందరూ కూడాను వెంటనే ధ్యానం క్లాసెస్లో చేరి ధ్యాన అభ్యాసం చేరి ధ్యానిగా మారాలి ధ్యానిగా మారిన వెంటనే అచ్చిన కాలంలో యోగిగా మారి ఋషిగా మారి మరి రాజర్షిగా ఈ జన్మలోనే ఆ యొక్క మనం పొందాలి అని నిర్ణయించుకున్న వాళ్లే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లోకి ప్రవేశిస్తారు కనుక ఇదంతా కూడాను ఏమాత్రం కష్టం లేని పని చాలా సులభ సాధ్యం ఇందులో కష్టమేమీ లేదు మనం ఏమీ కాదని తెలుసుకోవడం అనేది అది చాలా సులభం కనుక కేవలం కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచడమే ఈరోజు రామచంద్రారెడ్డి గారు మీ యొక్క ఈ యొక్క అభ్యర్థన వల్ల మనం ఇంకొకసారి ఈ నాదారి ఎడారి అనే పాట మనం విన్నాం దాని గురించి అనేక రకాలుగా తెలుసుకున్నాం ఈరోజు ఈ కార్యక్రమం వల్ల మరి ఎన్నో సంవత్సరాల నుంచి నేను కలగంటున్న ఆ కళ మళ్ళీ నిజమైంది ఈ నాదారి ఎడారి అనేది మన ధ్యానులందరికీ చేరుతోంది థ్యాంక్ వెరీ మచ్ రామచంద్రారెడ్డి గారు ఇప్పుడు మనం అందరం ధ్యానంలో కూర్చుందాం దయచేసి అందరూ చక్కగా హాయిగా కూర్చోండి కుర్చీలో గాని ఎక్కడ గాని వ్రేళ్లలో వ్రేలు పెట్టుకోండి కళ్ళు రెండు మూసుకోండి లైట్లన్నీ ఆర్పేసేయండి హాయిగా కూర్చుని సుఖాసనం తీసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టండి ఏ ఆలోచనలు లేకుండా హాయిగా కూర్చుని శ్వాస మీద ధ్యాస ఉంచండి కాసేపు మళ్ళీ చక్కటి సంగీతం వస్తుంది దాంతోపాటు ఆ యొక్క నాదానుసంధానంతో పాటు శ్వాసానుసంధానం చేయండి